అమ్మగారు నాన్నగారిని చూసుకోవాలంటారా వద్దంటారా చూసుకోవాలమ్మా మా అత్తగారు మామగారిని కూడా చూసుకోవాలంటారా వద్దంటారా చూసుకోవాలమ్మా మా పిల్లల్ని చూసుకోవాలంటారా వద్దంటారా వాళ్ళని కూడా చూసుకోవాలమ్మా ఇంటికి అతిథుల్ని చూడాలంటారా వద్దంటారా వాళ్ళని కూడా చూడాలమ్మా అయ్యో మరి వజనలు మరదలు ఆడబడుచులు తోడుకోడలు చాలా మంది ఉన్నారు కదండి వీళ్ళని చూడాలంటారా వద్దంటారా వాళ్ళని చూసుకోవాలమ్మా ఏమండీ నాకేమో ఇన్ని బాధ్యతలా ఆయనకేమో ఏ ఒక్కటి పని లేదా ఆయనకేమో ఏ ఒక్కటి పట్టదా ఆయనకేమో అవసరం లేదా ఆయన హాయిగా సాక్షిగా ఉండే చాలా నేను మాత్రం గిర్నీలో గ్రైండర్లో కరిగిపోయినట్టుగా అరిగిపోయినట్టుగా నేను గిరగిరా తిరిగిపోవాలా అరిగిపోవాలా కరిగిపోవాలా ఏం పెట్టారండి మీరు ధర్మశాస్త్రం ఇలా రాశారేంటి వీళ్ళందరినీ చూసుకునే బాధ్యత నాకు వీళ్ళందరికీ సాక్షిగా ఉండే బాధ్యత ఆయనకి ఏంటండి ఇది ఇలా వెళ్ళాలా సరే మీరు ధర్మాన్ని అన్నారు చూడండి రోజువారీ జీవితంలో వ్యవహారాలు ఎలాగైనా కనబడేది యజమాని హాయిగా కూర్చొని ఉంటాడు ఏమి చేయనింటో పని ప్రశాంతంగా కూర్చొని ఏదో కృష్ణారామ అనుకుంటూ ఉంటాడు ఏదో పుస్తకాలు చదువుకుంటూ ఉంటాడు లేదంటే ఏదో తన జ్ఞానానికి సంబంధించిన పని ఏదో చేస్తూ ఉంటాడు లేదా ఏదో వ్యవహార కాలంలో ఎవరైనా వస్తే వ్యవహార వ్యవహారం విషయం ఏదో తాత్కాలికంగా మాట్లాడతాడు పురుషుడుగా జన్మ ఎందుకు ఉత్తమము అని అనడానికి కారణం ఏంటంటే స్త్రీ కంటే పురుషుడికి ఒక్క శాతం బలం ఎక్కువ ఉంటుంది సాక్షిలో 1 పర్సెంట్ ఆ స్త్రీకి ప్రకృతి ధర్మంగా ఆ జీవుని జన్మింపజేసే శక్తి రావటం కోసమని అమ్మవారు వన్ ఎక్కువ ఉంటుంది పురుష ఉపాధిలో అయ్యవారు వన్ ఎక్కువ ఉంటే స్త్రీ ఉపాధిలో అమ్మవారు వన్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది ఉపాధి గతం ఇది సాక్షి గతం ఇప్పుడు వెనక్కి వద్దాం వెనక్కి వస్తే ఏమైంది ద్రష్టా సాక్షి మొదటి సాక్షి ఎవరయ్యా ద్రష్టే సాక్షి వాడు దృక్కు కాదు దర్శనము కాదు దృశ్యము కాదు ఈ ద్రష్టకు వచ్చే ఏంటంటే దృక్కేమో వాడికి పైన ఉంటుంది దర్శనము దృశ్యమేమో వాడికి కింద ఉంటాయి వీడెప్పుడు కిందకు చూస్తాడే కానీ పైకి చూడడం ఈ ద్రష్టా సాక్షికి వచ్చిన చిక్కది ఇప్పుడేం చేస్తాడు ఇప్పుడు ఏ ఏ మానవ సంబంధాలు ఎవరెవరితో అయితే ఎదురు ఇవాళ వీడితోనే ఎదురు ఇవాళ వీడితోనే నేను వ్యవహరిస్తాను అని వాడు అనుకోనే అవకాశం లేదు ఒకవేళ అనుకున్నా వాడే రావచ్చు వేరే కూడా రావచ్చు అలా ఎవరు ఆ దృశ్యంతో ఆ సంబంధంతో ఆ భావంతో తాదాత్మ్యత బుద్ధి అభిమానయుతమైన వ్యవహారం దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది స్త్రీలలో ఉంటుందండి పురుషుల్లో కూడా ఉంటుంది ఇద్దరిలో ఉంటుంది అభిమానయుతమైన వ్యవహారము తాదాత్మ్యత బుద్ధి ఈ రెండింటిని సాధన చేత మాత్రమే పోగొట్టుకోగలుగుతారు ఇంకా దేనివల్ల పోదు ను ఎంతగా ప్రయత్నించినా సరే మిగిలిన దేని వల్ల కూడా ఈ తాదాత్మ్యతా బుద్ధి కానీ అభిమానయుతమైనటువంటి వ్యవహారం కానీ ఈ రెండు పోగు నేను తప్పనిసరిగా సాధన చేసే పోగొట్టుకోవాలి వేరే మార్గంలో అందుకని తప్పనిసరిగా ప్రతి ఆరు గంటల్లో ఒకసారి మనం జపము తపము ధ్యానము సాక్షిత్వము స్వరూపజ్ఞాన నిర్ణయము విచారణ అంతర్ముఖము ఇలాంటి ఆంతరంగిక సాధన బాహ్య సాధనలు కావు ఇవి ఆంతరంగిక సాధనలు ఈ హృదయ పరిపక్వతను అందించే సాధనలు వీటిని మాటి మాటికి బుద్ధి యొక్క తాదాత్మ్యతా బుద్ధిని అభిమానయుతమైన వ్యవహారాన్ని దూరం చేయడానికి ఈ సాధన ప్రయత్నాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాం ఎంతకాలం చేయాలండి దీర్ఘకాలం చేయాలండి ఎలా చేయాలండి నిరంతరాయంగా చేయాలి ఎప్పుడు వస్తుందండి నాకు పరిణామం ఆదరపూర్వకమైన ప్రేమ సాధన చేయాలి బలవంతంగా చే చేయకూడదు సాధన శక్తి అనుసారం చేయాలి ఆదరణ చేయాలి సాధన చేసేటప్పుడు ఈ నియమాలను గుర్తుపెట్టుకోవాలి నిరంతరాయంగాను సూర్యుని వలె ఉండాలి ఎప్పుడు సూర్యుని వలెనే ఉండాలి మెలకువలోనూ సూర్యుని వల్లనే ఉండాలి కలలోనూ సూర్యుని వల్లనే ఉండాలి గాఢ నిద్రావస్థలో కూడా సూర్యునివలనే వలననే ఉండాలి సూర్యుడు ప్రజ్ఞాస్వరూపుడు ప్రత్యక్ష సాక్షి ఈ రీతిగా అన్ని మానవ సంబంధాలలో అన్ని దైవి సంబంధాలలో రెండో పెట్టుంది ఇందులోనే లోపలికి తిరగగానే నీలో ఉన్నటువంటి సాధనాయుతమైనటువంటి అనేక జన్మార్జితమైనటువంటి నీలో శక్తి రూపకమైనటువంటి ప్రపంచం తెరుచుకుంటుంది మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ చక్రాధారములందరూ ఆయా శక్తి విడుదల విడుదలవుతుంది శక్తి రూపకమైన ప్రపంచం శక్తి రూపకమైనటువంటి సాధకులు ఉపాసకులు సంతులు సాధువులు వీళ్ళందరు వీళ్ళందరూ వచ్చేస్తారు అప్పటి వరకు నీ ప్రపంచం ఎవరు అంటే భారత గారు భర్త గారు పుట్టింటి వారు తోడుకోడళ్ళు ఉమయా మరదళ్ళు వాళ్ళు వీళ్ళు ఓ ఈ ప్రపంచం అంతా విస్తారంగా కనబడు ఒక్కసారి నువ్వు స్థూలాన్ని దాటి సూక్ష్మంలో ప్రవేశించగాని వీళ్ళంతా